సపోజ్ ఈ అజ్ఞానం అనేది స్వతంత్రంగా ఉండదనుకోండి దానిపైన ఆత్మ చైతన్యం ఉంటే ఏది లేదు అది స్వతంత్రంగానే ఉంటుంది అన్నప్పుడు అది నశించదు అది నశించకపోతే వీడికి చావు పుట్టుకలు తొలగవు తొలగకపోతే ముక్తే లేదు వేరా అజ్ఞానం అనేది ఒక శక్తి ట్రూ అజ్ఞానం ఒక పవర్ మీరు గమనించే వాళ్ళు శాంతమైన స్వభావం గలవాడు వాడికి వాటితో మీరు రెస్ట్లెస్ పర్సన్ అని కంపేర్ చేయండి రెస్ట్లెస్ పర్సన్లో ఉన్న ఎనర్జీ శాంత స్వభావంలో ఉండదు వాడు ఆ రెస్ట్లెస్ పర్సన్లో ఒక పిక్యూలియన్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళు అదే శాంతుడు వాడిలో ఆ ఎనర్జీ ఉండదు చాలా కామ్గా ఉంటాడు అక్కడ మీకు ఎనర్జీ కావాలంటే శాంతడి దగ్గర దొరకదు రెస్ట్లెస్ మీద దగ్గరికి పోవాలి నిజంగా మీరు ఎనర్జీ జనులు ఎనర్జీ చూసుకుంటారు ఎనర్జీ కావాలి ఎనర్జీ కావాలంటే మీకు శాంత రమణ మహర్షి దగ్గరికి వెళ్తే మీకు ఎనర్జీ ఏముంటుంది ఎనర్జీ ఏముండదు అదే ఆ పక్కన ఉండే ఇంకో పీఠం ఉంది అక్కడి దగ్గరికి వెళ్తే ఆయన శృంగేరి శ్రీరంగం గోపురంగం అంటే పెద్ద గోపురం కట్టించే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన ఆ పీఠాధిపతి ఆయన దగ్గర ఉంటుంది ఎనర్జీ గోపురంగా తిరగాలంటే డబ్బులు వసూలు చేయాలండి డబ్బులు వసూలు చేయాలంటే వాళ్ళకి నచ్చే మాటలు చెప్పాలి మీరు వాడు ఎవడో ఆయుష హోమం చేస్తూ ఉంటాడు బాగుంది నేను ఆశీర్వదిస్తే నీ ఆయుర్దాయం పెరిగిపోతుందని చెప్పాలి వాడి దగ్గరికి వెళ్ళి అరే ఈ పుట్టికా చావు ఇదంతా అజ్ఞానం అని చెప్తే అది అర్థరహితంగా ఉంటుంది డబ్బులు వసూలు చేయాలంటే మీరు ప్రిన్సిపుల్స్ పక్కన పెట్టి ఎద్రవాడికి నచ్చేటువంటి ఉపన్యాసాలు మీరు చెప్తూ ఉండాలి వాళ్ళకి నచ్చుబాట ఎట్లా ప్రవర్త అప్పుడు డబ్బులు వసూలు అవుతాయి ఆ వసూలు అయిన డబ్బులతో గోపురం కట్టచ్చు లాట్ ఆఫ్ ఎనర్జీ సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను నేను అనుకుంటున్నాను మంచిది సో ఆ బీజశక్తి ఆ జ్ఞానంకున్న పవర్ ఎంత అంత అది ఆ జ్ఞానం ఉన్న శక్తి కాబట్టి ఆ బీజశక్తి ఉన్నదే అది జ్ఞానం చేత దహింపబడుతుంది దహించడం అంటే ఏదో బూడిదైపోతుంది మా మంటలు పెట్టేస్తారని అలా అనుకోద్దు మీరు అలా మీరు అఘాయిత్యం పడిపోదు సో మీరు జోడు గెడ్డి ఇస్తే అజ్ఞానం చేకటి పోయినట్టే అజ్ఞానము తొలగిపోతుంది అది స్వతంత్రమై ఉండి ఎలా తొలగిపోతుంది తొలగిపోదు అజ్ఞానం కాబట్టి జ్ఞానం చేస్తే తొలగిపోతుంది అవిద్యాత్మికహిబీజ శక్తి అవ్యక్త శబ్ద నిర్దేశ్య పరమేశ్వరాశ్రయా మాయామీ మహాశక్తి మీకు ఇంకొక నువ్యాన్స్ అంటే సూక్ష్మమైన విషయం చెప్తా మీరు గమనించండి పరమాత్మ ఎందు మాయాశక్తి అని దాని నుంచి హిరణ్యగర్భుడు జగత్తు పుట్టాయి వ్యక్తి అజ్ఞానము చైతన్య స్వరూపుడు ఆత్మ అజ్ఞానము వీడి నుంచి వ్యక్తి మనిషి పుట్టడు సుఖదుఖాలు బంధము ఇది ఉన్నది ఇప్పుడు లాంగ్వేజ్ చూడండి పరబ్రహ్మ మాయాశక్తి హిరణ్య గర్భుడు జగత్తు ఇక్కడికి రండి ఆత్మ అజ్ఞానము వ్యక్తి చావు పుట్టుకలు అవునండి ఈ రెండింటికి ఎంత తేడా ఉందో చూసారా అది యూనివర్సల్ ఇది పర్సనల్ దట్ ఈస్ కాస్మిక్ ఇది పర్సనల్ కాబట్టి చాలామంది ఏం చేశారంటే ఈ రెండింటినీ సెపరేట్గా పెట్టారు ద్వైతం అద్వైతుల్లోనే ద్వైతం ద్వైతాద్వైతం అంటారట అద్వైతుల్లోనే ద్వైతం అది ఎలా ఉంటుందో చెప్తున్నా చూడండి మీరు ఆ మాయాశక్తి ఉన్నది చాలా గొప్పది దాని చేతనే ఈ జగత్తుంటా కూడా ఆవిర్భవిస్తోంది సృష్టి స్థితిలో ఏములు మాయాశక్తి మూలంగా అనే జరుగుతున్నాయి అని గొప్పగా వర్ణిస్తుంది వీడి జీవుడి దగ్గరికి వచ్చేప్పటికీ ఆ మాయాశక్తి స్థానంలో ఏం పెట్టాడు అవిద్య పెట్టాడు ఏమండి కాబట్టి మాయాశక్తి స్థానంలో అవిద్య పెడితే అవిద్య స్థానంలో మాయాశక్తిని పెట్టచ్చు తర్వాత ఈ అవిద్యన మాయాశక్తికి కలపచ్చు ఏమంటే చిన్న లెవెల్లో ఏది అవిద్యో పెద్ద లెవెల్లో అదే మాయాశక్తి అని అలా చెప్పడం అలా ఎందుకంటే ఆ మాయాశక్తికి వీడు దేవాలయం కట్టి పెట్టేటప్పటికే ఇప్పుడు ఆ మాయాశక్తిని అవిద్యాత్మిక అన్నారు అనుకోండి ఏమవుతుంది శంకరాచార్యులు ఏ దేవాలయాలు కట్టలేదు ఆయన ఏమంటున్నారో మీరు గమనించండి అవిద్యాత్మిక పరమేశ్వరాశ్రయ మాయామీ మహాశుక్తి అని ఆయన పాపం ఆయన ఫిలాసఫర్ కదా ఆయనకి ఇన్ని మతలబ్బులు ఆయనే ఎరుగును ఇన్ని మతలబ్బులు ఎరగరాయన ఆయన ఏమంటున్నారంటే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి ఒక మాయామయీ శక్తి కలదు శక్తి అంటే అజ్ఞానంలోనే ఉంటున్న శక్తి మీకు మాట ముందే చెప్పాను ద ఇగ్నోరెంట్ ది ఇగ్నోరెంట్ పర్సన్ హ్యాస్ ఎ కెచ్యూలర్ ఎనర్జీ విచ్ వైజ్ బ్యాడ్ కెనాట్ హ్యావ్ అర్వాత ఇంకోటి వైజ్ బ్యాడ్ కెనాట్ ఈవ్ అన్ మస్టర్ దట్ కైండ్ ఆఫ్ స్టైన్ He cannot master that kind of uh, energy. Only an ignorant man can master that kind of energy. Parameswaran ashrayinchi, this maya-shikta is not. Parameswaran ashrayinchi in the kapa tata, the avijyaka tu marotedo anukkuneram. Adi avijyaya, avijyatmika. Ante yukur yavadu avijya, yavadiki avijya unna dhanamata, hiranjatar phurik avijya unna di. ఎలా అయితే ఇక్కడ మీరు నిద్రలేసుకునే వ్యక్తిగా అవిద్య ఉన్నదో హిరణ్య గర్భుడిగా అవిద్య ఉన్నది అది శృతి చెప్తోంది అలాగా బృహదారంకంలో హిరణ్య గర్భుడు భయపడ్డాడు సో బిభేత్ సో కామయత ఆయన కోరిక పుట్టింది సో బిభేత్ ఆయన భయపడ్డాడు ఇవన్నీ ఆ విద్యనే కామనాభయము అంటే అదే అవిద్య ఎటచ్చి యూనివర్సల్ లెవెల్లో కామనాభయం ఆయనకు వచ్చింది దాన్ని ఈ జగత్తు పుట్టింది వ్యక్తిగతం లెవెల్లో వీడికి కామనాభయము ఉన్నాయి దాన్ని బట్టి వీడికో సంసారం వచ్చింది వీడికి తీసరంత సంసారం ఉంది చూసారా వీడి కామన నుండి అది అవిద్య నుంచి వచ్చింది ఈ జగత్తు హిరణ్య గర్భని యొక్క అజ్ఞానం నుంచి కామన నుంచి పుట్టింది నిజన మీరు కథల్లో పురాణ కథలో కూడా బ్రహ్మదేవుడు ఆయనకు ఏమీ తెలియలేదు పుట్టాడు కానీ ఏమీ తెలియలేదు ఇప్పుడు తపస్సు చేశాడు తపస్సు అంటే తప్ప ఆలోచనే జ్ఞానం ఎస్సు జ్ఞానమయం తపహ అప్పుడు ఏదో తెలిసింది అప్పుడు సృష్టించాడు విషయాలు ఎలా ఉంది అంటే బ్రహ్మదేవుడు కూడా అవిద్యతోటే ఉన్నాడు మాయామయ మాయాశక్తితో ఉండిన వాడే అదన్నాడు నేను ఇలాగా ఎందుకు చెప్తున్నానంటే ఈ భాషంతా కూడా పురాణ భాషతోటి పేరల్గా ఉంటుంది ఆ తేడా మీకు తెలుసుకుంటే మంచిదని నేను మీకు చెప్తున్నాను ఇలాగ మీరు అందరూ ఆంతరంగికులనే అభిప్రాయంతో అంతే తప్ప దేన్నో నిరసించామని మీరు అలా అనుకోక దీంట్లో ఉన్నది యథాతథంగా చెప్పాలి ఎవడో ఒకటి చెప్పాలి ఎవడూ చెప్పకపోతే భాష్యకారుల యొక్క హృదయాన్ని మనం ఎక్కడో తోట ప్రకటన అవ్వాలి అది తర్వాత ఏమవుతుందని సంగతి వేరు ఎవడో ఒకటి చెప్పాలి హిందూ సమాజంలో చెప్పాలి మీరు భారతదేశం దాటి పాశ్చాత్య దేశాలకు వెళ్తే వాళ్ళందరూ శుభ్రంగా చదువుకుంటున్నారు వాళ్ళకి ఈ సమస్యలు లేవు ఎందుకంటే వాళ్ళు పాఠానికి కూర్చున్నప్పుడు వాడికి రిలీజియస్ బ్యాగేజీ ఏమీ ఉండదు వాడికి వాడు ఓపెన్ మైండ్తో కూర్చుంటాడు ఫర్ ఫర్హన్ టు అండర్స్టాండ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం బట్ ఫరస్ మనం సౌందర్య లహన్లు లలిత సహస్రనామాలు బాగా పారాయణలు చేసి కూర్చుంటాం వేదాంత క్లాస్లో ఈ వాక్యాలు చాలా తలపోటు తయారవుతాయి వాటిని కరెక్ట్గా చెప్తాయి అంచేత వాటిని కొంచెం మసి చూసేసి చెప్పేసేట ఆ మాయాశక్తి మహాశక్తి అంటూ ఉన్నాం మధ్యలో అమ్మవారు జిందాబాధ ఉన్నాం అప్పుడు జనం అందరూ కృషి ఎవరి పట్టికీ వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్తారు నా వేరే నేను పోవచ్చు అలా చేయటం లేదు ఐఎమ్ జస్ట్ ఐఎమ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ మై సెల్ఫ్ ఐ డోంట్ నో వై ఐ డూ దాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ మైసెల్ఫ్ ఐఎమ్ జస్టిఫైయింగ్ మై సెల్ఫ్ ఎనివే సో అవిద్యాత్మికాహి బీజశక్తి బీజం అంటే ఈ నామరూపాత్మకమైన జగత్తు ఏ అవస్థ నుంచి పుట్టిందో అది బీజశక్తి అది అజ్ఞాన రూపంగా ఉంటుంది అంటే అర్థమేటో తెలుస్తుందండి జగత్తు అజ్ఞానం నుంచి పుట్టింది అజ్ఞానసే పైదా హోతా సత్వం అక్కడి నుంచి పుట్టింది అజ్ఞానం నుంచి పుట్టుతుంది అనిర్దేశ్య ఈ అజ్ఞానం ఈ మాయాశక్తి ఎలా ఉంటుందో కొంచెం మాకు చెప్పండి కొంచెం చూపించండి మాకు ఇప్పుడు ఆవును అమ్మకానికి పెట్టాడు చూపించండి మీ ఆవును ఒకసారి చూపించండి ఈ మధ్యన కార్కే కారు కొనేప్పుడు యూజ్ కారు అది యూజ్డ్ కారు కొనేప్పుడు కారు భఖో సునో కామారా సెల్ ఫోన్ మేఖో యాప్ ఒకటి ఉంటుంది యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దేఖో ఔట్ దిఖావో దేఖో ఔట్ దిఖావో దేఖో కారు కార్దేఖో సో అలా కాబట్టి నిర్దేశ ఆ మాయాశక్తిని చూపించు మాకు నిర్దేశ్య చూపించి అలా లేదు చూపించు బా అనిర్దేశ్య అది అలా నిర్దేశించటానికి వీలు లేనిది పరమేశ్వర స్వతంత్రంగా అని మాత్రం అనొద్దు స్వతంత్రంగా ఉండదు నాకు పూజ స్వామీజీ చెప్పిన మాట నాకు నచ్చింది ఒకసారి చెప్పారు ఎవరిలో ఆయన అడిగారు అజ్ఞానానికి ఆశ్రయం ఏంటని అడిగారు వీళ్ళు ఈ పండితుని చర్చలు ఇవ్వ చేస్తూ ఉంటారు కదా అజ్ఞానానికి ఆశ్రయం అడిగితే ఆయన సమాధానం చెప్పారు ఆయన ఇలా చెప్పాను నేను అని నాతో చెప్పారు ఆయన విత్ మీ హీ డస్ దాట్ సో నన్ను నిరా అడిగాడు నేను ఏమని చెప్పానో తెలుసిన సర్వమునకు ఆత్మయే ఆశ్రయము అజ్ఞానానికి కూడా ఆత్మయే ఆశ్రయము అని చెప్పానని చెప్పారు అంటే నేను తప్పట్టు ఒకటి నేను బాగా చెప్పాను సర్వానికి ఆత్మయే ఆశ్రయం చైతన్యాశ్రయం లేదే ఏదీ లేదు ఆఖరికి అజ్ఞానం కూడా ఆత్మనే ఆశ్రయించాలి పరమేశ్వర్ ఆశ్రయా ఆత్మ అంటే పరమేశ్వరం ఈ అజ్ఞానం ఎలా ఉంటుందో తీరా ప్రకటమయ్యేప్పటికీ అత్యంత ఆకర్షణీయమైన నామరూపాలను ప్రకటిస్తుంది మ్యాజిక్ మ్యాజిక్ చెప్పాను కదమ్మ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టమ్స్ థ్యాంక్ మాయమైపోతుంది మాయమైపోతుందండి సో అది అది కాబట్టి అజ్ఞానము నుంచి పుట్టేటువంటి ఆ ప్రకట రూపము అది మహామాయది మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మం ఈ సౌందర్భంలో ఓన్లీ వాక్యం ఇట్ ఈస్ వెరీ నైస్ వెల్ సెడ్ కాబట్టి సో మహామాయ మహామాయ అంటే ఏమీ ఉండదు అక్కడ కానీ అన్నీ ఉన్నట్టుగా మనకి కనపడుతు కనపడుతుంది ఏమీ ఉండదు ఈ మహామాయ గురించి ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళాను అనుకోండి అక్కడ ఏమీ ఉండదు ఎప్పుడు ఉండదు శుభం అని మీరు వచ్చినప్పుడు ఏమీ ఉండదు అనుకుంటున్నారా అప్పుడు ఏమీ ఎలాగో లేదు అది కాసే అదిగో మీరు చూస్తున్న క్షణంలో ఏమీ ఉండదు అదిగో సముద్రం అక్కడ ఏమీ ఉండదు అదిగో హీరోయిన్ అక్కడ ఏమీ ఉండదు అదిగో డ్యాన్స్ అక్కడ ఏమీ ఉండదు ఇది సినిమా దృష్టాంతం మనం లైఫ్కి అన్వయం అన్వయం చేసుకోవచ్చు నేను మనం లైఫ్కి అన్వయం చేసుకోవచ్చు ఎలాగో ఇప్పుడు నా చుట్టూ అది ఉంది అది ఉంది ఇది ఉంది ఇది ఉంది అది అని అనుకుంటా నాకు ఇరవై యాభై మంది శిష్యులు ఉన్నారు వంద మంది శిష్యులు ఉన్నారు ఇది ఉంది అది నేను ఫలానా నేను ఫలానా అనుకుంటా ఏమండి కడుపులో కోట్లు వస్తాయి అప్పుడు ఏమవుతుంది అవి ఏమీ ఉండవు ఏమీ ఉండవు ఒక మహాత్ముడు చెప్తే నేను విని నాకు కనువిప్పు అయిపోయింది మరి మీకు అది అవుతుందో లేదో మీరు చూసుకోండి ఆయన ఏమన్నారంటే ఒక కోటీశ్వరుడు ఉన్నాడు మరి కోర్టులు ఉంటాయి వాడి అధీనంలో ఉంటాయి ఆ ఆ కోర్టులకు బోల్డ్ పవర్ ఉంటుంది హీ కెన్ కమాండ్ సో మెనీ థింగ్స్ విత్ దోస్ విత్ ద కైండ్ ఆఫ్ మనీ హీజ్ హోల్డింగ్ ఆల్ దట్ పవర్ ఇప్పుడు కడుపుల బోట్లు వచ్చాయి వచ్చేప్పటికీ ఇదంతా పోతుంది ఎంతసేపు ఉంటాయి కడుపుల బోట్లు అరగంట ఉంటాయి అరగంట ఇదంతా పోతుంది మళ్ళీ అరగంట అయిన తర్వాత కడుపుల బోట్లు తగ్గిన తర్వాత వాడు అజ్ఞానాన్ని మళ్ళీ ఇన్వైట్ చేసుకుని అజ్ఞానాన్ని వికసింప చేసుకుంటే మళ్ళీ ఇవన్నీ వస్తాయి వాడు తెలుసున్నవాడైతే ఇది మాయలా ఇది అని ఒక్క క్షణంలో తెలుసుకుంటాడు ఒక ఆయన నడిచి వెళ్తున్నాడు చెప్పాది మాటమైపోతుంది తెలవర్ధాలను నడిచి వెళ్తున్నాడు తెలవర్ధములు కాదు వృషకాలం ఉంది అప్పుడే తెల్ల తెల్లవాడుతోంది అంటే చీకట్లు వెనక్కిపోతున్నాయి వెలుగు ముందుకు తోసుకు వస్తోంది అప్పుడే చీకట్ల యొక్క మహిమ చీకట్లో రాజ్యం మేలినాయి వాటి రాజ్యం అంతమైపోయింది వెలుగు మోడీ గారు వచ్చేస్తున్నారు వృషకాలం వెలుగొస్తోంది ప్రకృతి పులకరిస్తోంది ఉషకాలాన్ని ఋషులు దేవత అని వర్ణించినారు దేవత ఎందుకైంది ఉషత్కాలం దేవత ఏమిటి ఉషకాలం అంటే ఏమైనా చేరకట్టుకుని వచ్చి అరెస్ట్ చేస్తున్నా ఉన్నాను దేవత ఏమిటి అంటే ఆ జ్ఞానం ఉషత్కాలము జ్ఞానానికి అంత అనుకూలమైన కాలం అదే కానీ మన ఒకట్లేదు జ్ఞానం యొక్క ప్రకాశం చీకట్లు వెనక్కిపోతుంది అది ఎంత పెద్ద విషయం అండి చీకట్లు వెనక్కిపోతున్నాయి వెలుగు ముందుకు తోసుకు వస్తోంది ప్రకృతంతా పులకరిస్తోంది చెట్లు చల్లని గాలిని వీచుతున్నాయి పక్షులను నిద్రలేచి కిలకిలా రావాలని ఓ రెండు కోకిల్లలు జుగల్బందీ మొదలుపెట్టే అప్పుడే ఆహా ఏం అద్భుతమైన వాతావరణము ఈ లోపల ఇంట్లో ఒక అమ్మగారు పిల్లవాడిని నాయనా నిద్రలే చాలురా నిద్ర లే చదువుకోవాల్సింది టైం రా లే అంటున్నారు అది ఈ చెవిలో పడింది చెవిలో పడేప్పటికీ కనువిప్పైపోయిందండి అప్పుడు అనుకున్నాను నేనేం బతుకు బతుకుతున్నాను ఒక మిథ్యా జగత్తులో బతికేస్తున్నాను నా ఇల్లు నా బాకిలి నా భార్య నా పిల్లలు నా నా ఈ మహా అజ్ఞానంలో దీని నుంచి నేను ఎప్పుడు మేల్కాంచాలి అనే ఆ శంకర భాష్యాలన్నీ ఒక్కసారి గుర్తుకొచ్చాయినకి ఇదే నిద్రలు ఇచ్చేసాయి ఇవోకా పోయిందంటే ఇవో కాదు ఇంటికి వెళ్ళలేదు అదే వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయే ఏదో ఎక్కి ఎక్స్ప్రెస్ ఏదో ఎక్కి భోజనాన్ని ఏమో భోజనం గురించి మీకు ఒక సంగతి చెప్పంటారా నాకు భోజనానికి సెటప్ ఉండాలి అని మీరు అనుకున్నంత కాలము మీకు ఆ సెటప్ ఉండాలి ఉండాలి ఉంటేనే భోజనం ఉండకపోతే భోజనం ఉండదు ఓకే మీరు ఏం చేయాలంటే ఈ సెటప్ లేదు ఏమీ లేదు అని ఈ ఒకటి దివం అప్పుడు భోజనం ఎక్కడి నుంచో పై నుంచి పడుతుంది అంటే పడుతుంది పడుతుంది ఆయన తెలియదు పడుతుంది సెకల్ని పడుతుంది ఎక్కడి నుంచో వస్తుంది వెతుక్కుంటూ వస్తుంది ప్రారం మీ పేరు రాసుంటుందా గింజల మీద పళ్ళ మీద వెళ్ట్రు మీ పేరు రాసుంటుంది అది వెతుక్కుంటూ వస్తుంది వచ్చి వచ్చి మీరు వద్దనుకున్నా కూడా మీ పొట్టలోకి వెళ్ళి మీ వెక్ ఎక్కువ ఇట్లా కూడా చేస్తుంది యూ కెనాట్ ఎస్కేప్ ఇట్ కాబట్టి వేకప్ అంటే మహాశుప్తి పెద్ద నిద్రలో ఉంటాం దానికే ప్రళయం అని పేరు అక్కడ ప్రళయం అంటే మీకు ఏమర్థమైనట్టు ఏమర్థమైంది ఏమీ అర్థం కాలేదు ఒక ఆయన నాతోటి ఓ మాట చెప్పాడు మెంతులకి మెంతులు మెంతులకి దేవత గురువు గురువు అని చెప్పాడు గురువు అంటే ఎవరు గ్రహం మెంతులకి దేవత చెప్పాడు చెప్పి స్వామీజీ అర్థమైందా అన్నాడు అర్థం కాలేదన్నాను అంటే అర్థం కాకపోవడం ఏంటండి మెంతులు ఎరుగుదురా మెంతులు ఎరుగుదురు గురువు ఎరుగుదరా విన్నాను ఈ మెంతులకు ఆయన అధిష్టాన దేవత అండి దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందన్నాడు అంటే నేనన్నాను నాకు అర్థం కాలేదండి యాభై మంది కూర్చుంటున్నారు సభలో వాళ్ళందరూ ఏమండి మీకందరికీ అర్థమైంది మాకు అందరికీ అర్థమైందన్నారు అప్పుడు మళ్ళీ చెప్పాను నాకేమర్థం కాలేదండి మీతో అంటే దండం పెట్టుకు నేను కూడా దండం పెట్టేశాను నాకేమర్థం కాలేదండి నేను ముక్కున్నావు మరి లేకపోతే మీరు చెప్పలేకపోయారో దట్ యూ డిసైడ్ లేక నాకేమర్థం కాదు మీకేమైనా అర్థమైంది ఏమన్నా మెంతులకి గురువు అధిష్టానం లేదు మీకేమర్థమైంది నాకేమర్థం కాదు అలా కాదండి గ్రహములకు భూమి మీద ఉండే దాని మీద ఒక ప్రభావం ఉంటుందంటే కరెక్ట్ అది అర్థమైంది నాకు పైనన్న గ్రహాలన్నిటికీ కూడా మొత్తం భూమండలం మీద ఉండే చేతన అచేతన సకల పదార్థముల ఎడల ప్రభావం ఉంటుంది అనే సంగతి నాకు తెలుస్తోంది ఐ కెన్ సీ దాట్ బట్ మెంతులకి గురువు అధిష్టాన దేవత అన్నది నాకు అర్థం కాలేదు ఐ డి నాట్ అండర్స్టాండ్ దాట్ నాకు తెలియలేదు మీరు ఎలా చెప్తారని చెప్పండి అంటే ఆయన నేను ఇంకా మినువులు వాటి పెసలు వాటి గురించి కూడా చెప్పాలనుకున్నాను ఇంకా మీకు ఏం చెప్పినా ఉపయోగం లేదు చెప్పారు ఐ డి నాట్ అండర్స్టాండ్ అంటే ఇది ఎందుకు మీకు చెప్పానంటే మనం ఏది నాకు తెలుసును అని అనుకుంటామో నాకు తెలుసునని నేను కొంచెం డగ్రెస్ చెప్తున్నాను అయినా మంచి విషయం అన్న విశ్వాసంతో చెప్తున్నాను నాకు తెలుసునని అనుకున్నవాడు వాడు ఎప్పుడు ఏమీ తెలుసుకోలేదు ఈ పువ్వు నాకు తెలుసును అని వాడు అన్నాడంటే వాడు అజ్ఞానర్థం నిజానికి నాకు తెలిసినందు మీరు ఏ పుష్పాన్ని గురించి మాట్లాడుతున్నారో దాని గురించి మీకు ఏమీ తెలియదు యూ డోంట్ నో ఎనీథింగ్ కాబట్టి ఇదేమిటో నాకు తెలియదు అని మీరు దానికేసి చూస్తే ఇట్ కనెక్స్ యూ టు ది ఎగ్జిస్టెన్స్ టు ది ఇన్ఫినిటీ అది ఇన్ఫినిటీకి ఇంటిపేషన్ ఇస్తుంది మీకు అది అనంతంతో ముడిపడి ఉన్నది దాన్ని మీరు గులాబీ పువ్వు అని మీరు ఎప్పుడైతే అన్నారో దానికే అనంతానికి ఉన్నటువంటి అనుబంధాన్ని మీరు బ్రేక్ చేశారు గులాబీ పువ్వు అన్నది ఇట్ ఇస్ ఎ నేమ్ గివెన్ బై ద మైండ్ టూ ఎ సెన్సేషన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ సైడ్ బయట దానికి కూడా పేరు కాదు అది ఆ బయట దాని నుంచి కాంతి కిరణంలో రిఫ్లెక్ట్ అయినప్పుడు అది కంటి మీద పడితే కంటి లోపల ఒక సెన్సేషన్ పుడితే ఆ సెన్సేషన్కి మైండ్ పెట్టుకున్న అలవాటైన పేరు గులాబీ దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి ఆ గులాబీ అనే పదం మీకు తెలిసింది ఆ గులాబీ అనే పదం పట్టుకుని మీరేమనుకుంటున్నారంటే ఇది నాకు తెలుసును అనుకుంటున్నారు అంత అజ్ఞానం అదే కనుక మరొక కాబట్టి మీరు దయచేసి నాకేమీ తెలియదు అని మీరు చెప్పండి మీరు మీరు ఒప్పుకోండి దాని వీడంలో నాకు తెలుసు మెంతులకి గురువు ఉన్నాడు మినువులకి వాడున్నాడు పెసలకి వీడు ఉన్నాడు ఈడోనో ఎనిథింగ్ అని విచింతన వీడో ఎనిథింగ్ మహాశుక్తి ఇది ఒక మహానిద్ర మహా అజ్ఞానం మనిషి పుట్టినప్పుడు ప్రారంభమవుతుంది అజ్ఞాన నిద్ర అది పదేళ్ళ వయస్సు వచ్చేప్పటికీ కొంచెం జ్ఞానం వచ్చేప్పటికీ ఈ అజ్ఞాన నిద్ర మరింత గాఢమైపోతుంది వీడు మృత్యు ఆఖరి శ్వాస వరకు అజ్ఞాన నిద్ర వీడిని వెంటాడుతుంది దీని నుంచి బయటపడడానికి అవకాశము గలదు యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఎయిట్ ఎందుకంటే ఆ జ్ఞానము చేత మీరు బయటకు వచ్చేయగలుగుతారు లేకపోతే లేకపోతే ఏమవుతుంది ఎం స్వరూప ప్రతిబోధరహిత సంసారిణో జీవాహ ఈ మహాశుక్తి ఎందు ఇక్కడ శంకరులు ఏమి చేశారో తెలుస్తున్నాండి ఆ మాయాశక్తికి జీవుడి యొక్క అజ్ఞానాన్ని ముద్ద చేసి పెట్టారు ఒకటే చేసి పెట్టారు ఎద్ బ్రహ్మాండే తత్ పిండాండే యత్ పిండాండే తద్ బ్రహ్మాండే ఏ మాయాశక్తి వల్ల హిరణ్య గారు బుడి పుట్టాడో అదే మాయాశక్తి నువ్వు నిద్రలేసినప్పుడు నిన్ను ఒక వ్యక్తిగా నిలబెట్టినది జాగ్రీరిగింది తేడా అయ్యేలేదు అసలు దాని వెళ్ళే ఈ సంసారుడు సంసారుడైన జీవులు సంసారినో జీవాహంటే అర్థమైతే తెలిసినండి సుఖంలోంచి దుఃఖంలోకి దుఃఖంలోంచి సుఖంలోకి పోతూ ఉండే జీవులు ఏమన్నా ఈ జీవులు ఎలాంటి వాళ్ళు తెలిసినండి సంసారం అనే ప్రధానికి అర్థం చెప్తున్నా నేను ఎవరి గురించి ఏమంటా సంసారం అనే ప్రధానికి అర్థం చెప్తున్నా గానుగ ఎద్దులు జీవులు అంటే గానుగ ఎద్దులు గానుగ ఎద్దులకి బ్లెంకర్స్ కట్టేస్తారు కళ్ళకి గంతలు కట్టేస్తారు కట్టేసి దాన్ని తిప్పుతూ ఉంటారు ఆ గానుగ ఎద్దుకి నేను నేను వెళ్తున్నాను ముందుకు పోతున్నాను ముందుకు పోతున్నాను అనుకుంటుంది అది ఎక్కడికి ముందుకు పోదు అది ఎక్కడుందో అక్కడే ఉంటుంది అక్కడే గుడుగుడు గుంచెం గుడుగుడు గు తిరుగుతూ ఉంటుంది అలా అది బతుకుల తిరిగి తిరుగుతూ ఉంటుంది గానుగ ఎద్దుని బండికి కరితే అది బండి లాగదు బండి ఎద్దుకి మీరు గంటలు కట్టి గానుక్కి వాడుకోవచ్చు కానీ గానుగ ఎద్దుని బండికి కట్టడానికి వీల్లేదు మీరు ఎవరినైనా అడగండి ఈ సంవత్సరాలు గానుగ ఎద్దులు వీళ్ళు స్వరూప ప్రతిబోధరహిత తన స్వరూపాన్ని వాళ్ళు ఎరగరు లేదో లేదు రెండు ఈవెన్ హ్యావెన్ హింట్ అబౌత్ వాడు ఎవరు నేను పుట్టాను పెరిగాను నేను రిటైర్ అయ్యాను నేను మనవాడిని నేను తాతని ఇది అయ్యాను అలా బతికిస్తూ ఉంటాడు వాడు వాడు తన గురించి అనుకునే ప్రతి ముక్క తప్పు ప్రతి అక్షరం తప్పు దీనికోసం గ్రహస్థుల ఒకరు సన్యాసి నేను చైర్మన్ నేనేమో అది ఈ పీఠాధిపతిని నేనేమో శిష్యులు వీళ్ళందరూ అనుకున్నారంటే అది వారు గానువేద్దు వీళ్ళు గానుగ్రవేద్దులు వీళ్ళందరూ కూడా కొంతమంది గృహస్థులు గానువేత్తలు కొంతమంది బ్రహ్మచారి గానువేద్ధులు కొంతమంది సన్యాసి గాను వేద్ధులు పొద్దున్న వీళ్ళేస్తాడు గుడు కూడా ప్రారంభిస్తాడు సాయంకాలం మార్నింగ్ టు ఈవినింగ్ ఈవినింగ్ టు మార్నింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఈవినింగ్ టు మార్నింగ్ దానికోవే ఉంటుంది నా భార్య నా కొడుకు నా భార్య నా కొడుకు నా భార్య నా కొడుకు పొద్దున్న నిద్రలేస్తాడు నా భార్య నా కొడుకు మళ్ళీ సాయంకాలం అవుతుంది నా భార్య నా కొడుకు మళ్ళీ నిద్రలేస్తాడు నా భార్య నా కొడుకు సుఖం ఇదిగో సుఖం సుఖం నుంచి దుఃఖం సుఖం తీర్థానికి వెళ్ళేప్పుడు తండ్రి గారు అనాయిచ్చారు దుఃఖం పావలా ఇస్తే సుఖం హై స్కూల్కి గోటికాయల్లో నెగితే సుఖం ఓడిపోతే దుఃఖం కాలేజీకి వెళ్తాడు డిగ్రీ వస్తే సుఖం డిగ్రీ రాకపోతే దుఃఖం మార్కులు వస్తే సుఖం మార్కులు రాకపోతే దుఃఖం యూనివర్సిటీకి వెళ్తాడు సీట్లు రాకపోతే దుఃఖం వస్తే సుఖం పిహెచ్డీ రాకపోతే దుఃఖం వస్తే సుఖం మళ్ళీ ఉద్యోగం దాంట్లో సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం పెళ్లి సుఖం దుఃఖం సుఖం దుఃఖం ఏమీ లేదండి గాదుగా ఎద్దు తప్ప ఏమీ లేదండి డబ్బులు సంపాదించడం మళ్ళీ ఖర్చు పెట్టుకోవడం ఎంజాయ్ చేయడం కొంత దాచుకోవడం మళ్ళీ తెల్లదండి మళ్ళీ సంపాదించడం మళ్ళీ ఖర్చు పెట్టడం కొంత భోగం కొంత దాపరితం కొంత లోభం కొంత దానం మళ్ళీ చీకట పడింది మళ్ళీ నిద్ర మళ్ళీ గానుగ ఎద్దు తప్ప మహాత్మ ఏమీ లేదు వీళ్ళు సంసారం ఉంటారు సంసారంలో జీవా స్వరూప ప్రతిబోధరహిత ప్రతిబోధరిహితం మతం ఆ స్వరూపం అక్కడే ఎలా ఉందో అలాగే నేను చెప్పానుగా ఓ గదిలో ఓ చేతుడు రెండు కుర్చీలు ఇంకో రెండు చేతులు రెండు కుర్చీలో పెట్టి చీకటి గదిలో పెట్టి వచ్చాడు ఐదు కుర్చీలు ఉన్నాయంటే వీడు అరిథమెటిక్ తప్పు తప్ప అక్కడ పరిస్థితి ఏం మారదు వీడు ఐదు ఉన్నాయన్నా పది ఉన్నాయన్నా ఎన్ని ఉన్నాయన్నా వీడు పది అక్కడ పరిస్థితి మారదు అది అలాగే ఉంటుంది స్వరూప ప్రతిబోధరహిత శేరతే చేరతే బహువచనం షైతే షయాతే షేరతే అలా మహానిద్రలో జీవులు పడున్నారు కాబట్టి జీవుల అవిద్యకే సృష్టి స్థాయిలో మాయా అని పేరు ఆ మాయాశక్తిని ప్రధానమని పేరు పెట్టి అది స్వతంత్రం అని చెప్పి దానిపైనే ఈశ్వరుడు లేడు చేతనుడు లేడు అని ఈ వాదం ఉన్నది ఇది తప్పు సదేతద వ్యక్తం శబ్ద నిర్దిష్టం సో ఈ మాయాశక్తి అవిద్య దీనికి అవ్యక్తమని పేరు అవ్యాకు అని పేరు దీనికి కొన్ని చోట్ల ఆకాశముని కూడా పేరు పెట్టారు ఎందుకంటే చూడండి ఆకాశం పేరు చాలా బాగుంది ఎందుకంటే ఈ మొత్తం మహానగరం అంతా దేనియంలో ఉన్నది ఆకాశము నుండి కలగ అలాగే వీళ్ళిద్దరూ లేస్తాడు ఒక వ్యక్తి శతపత్రము వంద రేకుల పద్మంలాగా ఒక వ్యక్తి వికసిస్తాడు ఒక పర్సనాలిటీ మీరు గమనించడం లేదో నేను చాలాసార్లు చెప్పాను ఆ పర్సనాలిటీలో ఏ ఒక్క అంశమో సత్యం కాదు వాట్ యూ థింక్ యూఆర్ అవుట్వర్డ్లీ అవుట్వర్డ్లీ మీరు ఏది ఏది ఏది అనుకుంటారో ఇన్నర్లో అది ఏది మీరు కాదు ఇప్పుడు నా దగ్గర లక్ష ఉన్నాయి ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నేను బయటకు వెళ్ళి ఖర్చు పెట్టుకోవచ్చు విమానం యొక్క ఎక్కడికైనా వెళ్ళచ్చు ఏదైనా చేయగలుగుతా కానీ నేను ధ్యానంలో కూర్చుంటే దానికి నాకు సంబంధం లేదు నేను నా లోపలికే చూస్తే జస్ట్ పిసర్ ఒక్క పిసార్ అంతర్ముఖుడు అయితే దానికి నాకు సంబంధం ఓ కొడుకు ఉన్నాడు వాడు అభివృద్ధిలో ఉన్నాడు లోపలికి చూసుకుంటే వాడెవడో నేనెవడో ఇంకో కూతురు ఉండే అంత పెద్ద అభివృద్ధిలో దుఃఖంలో ఉంది నేను లోపలికి చూసుకుంటే ఆమె ఎవరో నేనెవరో ఏమీ సంబంధం లేదు ఎంత విడ్డూరం అంటే ఏది నేను నేను నేనని వీడు ఒక జీవితకాలం జీవిస్తాడో అది ఏది వీడు కానే కాదు లోపల వీడి స్వరూపంలో ఏది కాదు వీడు కానీ ఇవన్నీ నేనే నవ్వుకుంటూ జీవిస్తూ ఉంటాడు ఒక రోజు రెండు రోజులు కాదు రానువయద్దు కానుగోయద్దు ఎంతకాలం ఉంటుంది అది బతుకున్నంత కాలం అలా తిరుగుతూ అది ఇంకా తిరిగే శక్తి దానికి లేకపోతే కబేలాకి తోడేస్తాం అయిపోయింది అంటే కాదు మనిషి కూడా అంతే ఏ రోజు వీడికి ఇంకా దానివద్దుగా తిరిగి ఓపికలేదో వీడిని తీసుకెళ్ళి ఐసీజీలో పరస్పర చేసుకొని ఇంకా అక్కడి నుంచి అటే పోతాడు శ్మశానాన్ని అక్కడ ఉన్న అటు కాకపోతే ఇటు వచ్చి మళ్ళీ వస్తాయి ఏదైనా ఉంటే సంసారంలో ఉంటారు మహా అజ్ఞానంలో ఈ అవ్యక్తాన్ని అంటే వీడి వ్యక్తిత్వము దాని చుట్టూ ఉండే పుణ్యపాపములు సుఖదుఖములు అన్నీ కూడా ఆ జ్ఞానం అనే బుట్టలో ఇమిడి ఉంటాయి విజయత నా అజ్ఞానాన్ని ఇట్ కంటైన్స్ ఎవ్రీథింగ్ విజేత అజ్ఞానాన్ని ఆకాశ శబ్దంతో వ్యవహరించినారు ఎక్కడ ఏకస్మిన్ముఖల్ వక్షరే గార్గీ ఆకాశే ఓహో ఆకాశ ఓతశ్చ ప్రోతృతే హే ఆ గార్గిని ఉద్దేశించి ఆ యాజ్ఞములకి మహర్షి అంటున్నాడు గార్గి ఈ ఆకాశము ఆకాశం అంటే అవ్యక్తము మాయాశక్తి ఆ పరమాత్మ ఎందు అక్షర పరబ్రహ్మ ఎందు ఓత భావముతో ఉన్నది ఓతపర్వత భావము అంటే విడవీయరాని విధంగా ఉంది అని అర్థం సో అక్షర బ్రాహ్మణం మనం చదివే ఉంది అక్షరంతో అన్నారని కాదు అక్షరం పరబ్రహ్మకి పేరు ఆకాశము మాయాశక్తికి పేరు అక్షర శబ్దోదితం ఇక్కడ బృహదానలో అక్షరము ఆకాశము అన్నారు మరో చోట దీన్నే అక్షరమనే అనేశారు దీన్నే అక్షరం అన్నారు ఇప్పుడు భగవద్గీత చూడండి అక్షరసర్వాణి భూతాన్ని కూటస్థో క్షర ఉచీయతే ఉత్తమ పురుషస్మన్య పరమాత్మే క్విదాహృత అధ్యాయం అక్కడ క్షర అంటే నామరూపాత్మకమైన జగత్తు అక్షరం అంటే మాయాశక్తి భాష్యకాలు రాశారు అక్కడ విద్య చూసుకోండి పరమాత్మ అంటే మాయాశక్తి ఏ పరమాత్మను ఆశ్రయించి ఉన్నదో ఆచేతనీయ తత్వం కాబట్టి అటువంటి సందర్భాల్లో అక్షర శబ్దంతో ఈ మాయాశక్తిని ఉద్దేశించినారు అలా చెప్తాను భాషను వాడత ఎక్కడది అక్షరాత్పర తత్పర ఇది అక్కడ శృతిలో ఏమన్నారంటే మహతరం వ్యక్తం అది అది దీంట్లో ఒక అధుశృతి ఉండత శృతిలో అక్షరము అది అన్నిటికంటే ఈ సూక్ష్మభూతముల కంటే కూడా పరము సుపీరియర్ అటువంటి సుపీరియర్ అయిన అక్షరము కంటే కూడా పరత అక్షరాత్ పర పరమాత్మ అక్కడ ఏమైంది అక్షర శబ్దంతో దేన్ని చెప్పినట్లయింది మాయాశక్తిని చెప్పినట్లయింది వచన్ మాయేతి సూచితం ఈ మాయాశక్తిని కొన్ని చోట్ల మాయా అనే పదంతో సూచించినారు మాయా అంతు ప్రకృతిని విద్యాత్ మాయనంతు మహేశ్వరం ఇది మంత్రవర్ణాత్ మంత్రవర్ణము అంట భాషలాగా వర్ణము అంటే సిలబుల్ అక్షరం కానీ అక్షరం అది అక్కడ ఉన్నది అక్షరం అది మాయా అంత ప్రకృతిని విద్యా అక్షరం ఒక అక్షరం అది అక్కడ అక్షర శబ్దం చేత పదాన్ని అవయవాన్ని తోటి అవయవిని గ్రహిస్తారు అదిగో చూడు కొయ్య కొయ్య అంటాడు అంటే అది షిప్ అని అర్థం షిప్కి మ్యాస్ట్ సిది మ్యాక్స్ అంటే అర్థం ఏంటి సిది షిప్ అని అర్థం అలాగలవా మంత్ర వర్ణ వర్ణం అంటే పదం అంటే మరి ఒక్కటే పదం అన్న పదం అంటే వాక్యం అర్థం కాదండి రెండు వాక్యాల ఒక వాక్యం అంటే రెండు వాక్యాలని అర్థం ఓకే అవయవంతో అవయవిని సూచిస్తారు మంత్రవర్ణాత్ సో చూడు ఈ ప్రకృతి ప్రకృతి అంటే ది ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ ఈ యూనివర్స్ ఉంది కదా నామరూపాత్మక జగత్ దీని ఆరిజిన్ మాయా మాయా అంత ప్రకృతిని ఈ ఆరిజిన్ ద ఉపాదాన ప్రకృతి అంటే ఉపాదాన ద మెటీరియల్ కాజ్ ద ఆరిజిన్ ద మ్యాటర్ ఆఫ్ విచ్ దిస్ యూనివర్స్ హ్యాజ్ ఆరిజినేటెడ్ దాన్ని ప్రకృతి అంటారు జనికత్వ ప్రకృతి ఆదిజ్యం ఏదైతే కలదో దాని పేరే మాయా అని తెలుసుకో ఈ మాయా స్వతంత్రంగా జగత్తుని చెప్తోందని నువ్వు అనుకోద్దు మాయినంతు మహేశ్వరం మహేశ్వరుడు గొప్ప ఈశ్వరుడు దేని మీద ఈశ్వరత్వము ఈ మాయాశక్తిపై ఈశ్వరత్వము లేదా మాయాశక్తి నుండి ఆవిర్భవించిన జగత్తుపై ఈశ్వరత్వము ఆయన మహేశ్వరుడు అంటే చైతన్య పరమాత్మ ఆయన మాయీ అంటే మాయను ఆడించేవాడు ఇప్పుడు డ్యాన్సర్ నటరాజ్ అన్నారు ఆయన నటరాజ్ మాట దాని సింబాలిజం మీకు తెలియాలంటే మీరు అమెరికా వెళ్ళాలి అమెరికా అక్కడ ఫిడ్జ్ ఆఫ్ కాప్రా అని ఒక ప్రొఫెసర్గా ఉంది ఆయన టావో ఆఫ్ ఫిజిక్స్ అనే ఒక సునం ఒక దాంట్లో నటరాజ్ గురించి చాలా బాగా రాశారు అలాగే కుమార ఆనంద స్వామి అనే ఒక ఫిలాసఫరు శ్రీలంకన్ ఆయన కూడా వెస్ట్రన్ యూరప్లో ఎక్కడో ఉంది శ్రీలంకలో పుట్టి పెరిగాడు అక్కడ బుద్ధిస్ట్ అని హిందూ ఫిలాసఫీలు చదువుకున్నాడు వెస్ట్రన్ సొసైటీస్లో పైకొచ్చాడు ఆయన కుమార ఆనంద స్వామి ఆయన కూడా గొప్ప గొప్ప గ్రంథాలు రచించాడు ఆయన నటరాజు గురించి అత్యద్భుతంగా వివరిస్తాడు నటరాజ్ అంటే ఇప్పుడు యాటమ్స్ ఉన్నాయనుకోండి యాటమ్స్ లోపల ఉండేటువంటి మూమెంట్ అది పరమేశ్వరుని యొక్క నటరాజు రూపము అలాగే బ్రౌనియన్ మోసం ఉందనుకోండి ఇప్పుడు టెలిస్కోప్ మైక్రోస్కోప్లో మీరు ఏదైనా పదార్థాన్ని చూసినట్లయితే అది అద్భుతంగా మూవ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా మైక్రోస్కోప్లో బ్లడ్ శాంపుల్ చూసారా ఆ సెల్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి ఆ సెల్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటాయి డేవిల్ బి డాన్స్ ఆ మూవ్మెంట్ అనరు డ్యాన్స్ అంటారు అది నటరాజు యొక్క డ్యాన్స్ అంటాయి పైన మీరు ఊహ చేయండి సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ కూడా ఎలా డ్యాన్స్ చేస్తున్నాయో ఇది నటరాజ రూపము అనోరణీయాన్ మహతో మహీయాన్ అని నటరాజ అది నటరాజు అంటే ఏం చేసిన శివుడు ఒక ఆయన ఉన్నాడని ఆయన ఏదో చర్మహట పట్టుకుని సాయంకాలం అయ్యేప్పటికీ అంత బాగానే కూర్చొని ఉంటాడో అప్పుడు సడన్గా లేచి చేయడం మొదలు ఆయనకి మధ్యలో వాయించేవాడు ఒకడు ఆయన డ్యాన్స్ చేస్తుంటే మనం కూర్చుంటే బాగుండదేమో ఈ వీడు కూడా లేచి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అప్పుడు వీళ్ళిద్దరిని చూసి దేవతలందరూ డ్యాన్స్ చేస్తారు ఓసారి విష్ణు కూడా డాన్స్ చేశాడు లక్ష్మి కూడా డాన్స్ చేసింది అంతో వీళ్ళు రాసిన కథలు కథల మీద కథలు అల్లి అల్లి అల్లి అల్లి దాన్ని ఎంతలా పాడు అంతలా పాడు వీళ్ళ దగ్గరికి వచ్చి అదే నటరాజ్ అంటే ఇదిరా అని మీడో పిచ్చోడు ఇటుకేసి వచ్చేదేమిటో మహామాయ వెరీ శాడ్ స్టేటస్ ఆఫ్ సైన్స్ జీర్ణమందే సుభాషితం మీరండి వెళ్ళి చెప్పు కాబట్టి కాబట్టి మీరు నటరాజు గురించి తెలుసుకోవాలనుకుంటే టాలో ఆఫ్ ఫిజిక్స్ కదవండి like Kumar Anandaswadi. He is an exponent of Nata Raja. Nata Raja philosophy is a great thing to do with Bhagavad Gnana. Anyway, so, a Nata Raja is a dance posture commands, and a dance posture is a command. Atakushala movements is a command. A cosmic dance is a cosmic dance. He commands the dance himself. ఆ డ్యాన్స్ ఆయన కంటే భిన్నంగా ఎన్నడూ ఉండదు కాబట్టి మాయినంత మహేశ్వరం ఆ మాయాశక్తిని తన ఎందు పెట్టుకున్నటువంటి మహేశ్వరుడు ఇది మంత్రవర్ణాత్ అవ్యక్త హిసా మాయా తత్వాన్యత్వ నిరూపణ అశక్యత్వా ఆ మాయాశక్తిని అవ్యక్తమో అన్నారు ఎందుకన్నారు అలాగా దాని మీద చక్కటి విచారం మళ్ళీ వస్తోంది మళ్ళీ క్లాసులో కలుపుతాం ఓం పూర్ణమిద పూర్ణమిదం నస్య పూర్ణమాదాయ ఓం శాంతి శాంతి శాంతి